That, miracle, message, Guru. Passage, ం గు నమే ఓం స్మృతిస్మృతిపరాణిఫరంకరకర ఓం సహనా సహనౌరు సహాయ om shanti shanti shanti ve om akun hairechara ram deva ramo ram bhavati ఎలా ఉంటుందంటే ఇప్పుడు దేహం ఉండాలి ఈ కాళ్ళు నీ చేతులు అని ఎవరికో పేర్లు పెడతాం మనం చెప్పించాలి కానీ వాస్తవంలో ఇవన్నీ పంచి భూతాలు దేహం అంతా పంచిభూతాలు పెడుగుతాయి అని చెడ చెడ పడుకోవచ్చు ఇక చేతనాంశంలో వస్తే వాణేంద్రియము స్తోత్రేంద్రియము నేత్రేంద్రియము అని ఇన్ని మాటలు ఇన్ని పేర్లు పెడతాం అదంతా ఆత్మ చైతన్యం సో ఇట్ ఇస్ మేటర్ అండ్ ఇస్ ఇస్ స్టేట్ మేటర్ అండ్ స్టేట్ మధ్యలో మీరు పెట్టిన పేర్లు వాక్కు శ్రోత్రము మనస్సు ఇవన్నీ కూడా కర్మనామాన్ని ఆ కర్మాన్ని బట్టి వచ్చిన పేర్లు తప్ప వాస్తవాన్ని తత్వాన్ని బోధించే పేర్లు కాదు ఇప్పుడు ఒక ఆయన పట్టుకునే కుక్ అని తత్వాన్ని ఆ మాట చెప్పదు అది చేసే పనిని బట్టి మీరు అలాగే మరొకరి ఫాదర్ అంటారు ఇంకొకటి వచ్చి ఫాదర్ అంటాడు ఒకడు కుక్ హస్బెండ్ అంటాడు ఈ పేర్లన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క తత్వాన్ని అని కూడా ఆ చేసి మంగులను బట్టి ఉండే సందర్భాన్ని బట్టి వచ్చిన పేర్లే తప్ప చెప్పేది ఏమిటంటే తత్వం వస్తుంది అది ఒక్కటే తత్వాన్ని ఈ పేర్ల యొక్క జంజాటలో పడి మనిషి తత్వరానికి వస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా మనహ మన్వాడో మనహ కానీ అస్థ్యం సత్మనహ ఈ ఆత్మతత్వమునకు పేరు ఇవన్నీ కూడా మనస్సు కూడా ఆత్మతత్వానికే పేరు ఆ పేరు కర్మనామాన్ని ఇవన్నీ కూడా ఆయా పనుల నుంచి వచ్చిన పేర్లు తప్ప ఆత్మ కొట్టు తక్కువ యొక్క ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని పెట్టిన పేరు కాదు స్వరూపాన్ని బట్టి బయటపెట్టాలంటే ఖచ్చితంగా బయటపెట్టాలి బయట అంతేగాని ఈ పేర్లన్నీ కూడా కర్మను బట్టి వచ్చాయి తర్వాత ఈ పేర్లు ఎప్పుడైతే వచ్చేసాయో భేద బుద్ధి వచ్చేసి ఈ వేరు వదిలి వేరు అది ఇది ఒక విలక్షణమైన ప్రతిపాదన ప్రక్రియ మీకు ఇక్కడే కనపడుతుంది ఎక్కడ ఏ ఉపనిషత్రంలోనూ ఈ ధోరణి కనపడదు కాబట్టి కొంచెం నేను గమనించాల్సి ఉంటుంది సో కయోష నామూపనికి నామరూపం చేస్తాం విజ్ఞాయమస్తే కయోష్ఠ ఉపలంభే కథనం పరిశిష్ఠుడే అని తెలియబడేది దృశ్యము ధ్యేయము వ్రతదృశ్యము అని ప్రమేయము అని సో జ్ఞేయం ఏదైతే తలదో అది కేవలము నామరూపములు మాత్రమే అంతకంటే వేరే ఏమీ లేవు సో నామరూపముల కంటే భిన్నముగా విజ్ఞేయం అనేది ఏది లేదు ఆ నామరూపములను తెలుసుకునేటువంటి ఇంద్రియములు ఏమిటి చక్షువు శ్లోచకు కర్ణు చె చూడు శ్రోత్రం అంటే వేస్తుంది ఇది నామరూపములలో పేర్చుకునేటువంటి ఒక కారణము క్రియాచర నామరూప సాధ్య ప్రాణ సమవాయి ఇప్పుడు చూడండి క్రియా అంటారు అంటే యాక్షన్ వాట్ ఈజ్ యాక్షన్ యాక్షన్ అంటే ఇట్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రాణ ప్రాణశక్తి ఏదైతే కావో వైటల్ ఫోర్స్ ఆ వైటల్ ఫోర్స్ నుంచి క్రియను మీరు విడదీయలేదు సమవాయ అంటే విడదీయలేనిది అని అర్థం కాబట్టి క్రియాని మీరు ఏదైతే అంటున్నారో అది ఆ వైటల్ ఫోర్స్ నుంచి దాన్ని విడదీయలేదు నామరూపములచే సాధించబడేది క్రియ అది ప్రాణంలో ఆశ్రయించి ఉంటుంది సమవాయే అనే పదార్థి అది చేయించి ఉండము అని అనుకున్నాము తర్వాత ఈ క్రియ అనేది ఆత్మ చేసేది కాదు ఆత్మ క్రియ చేస్తుందని మీరు అనుకోకూడదు ఆమె రూపములు క్రియను చేస్తాయి సో వాగింద్రియములకు వాక్యను పేరు పెట్టారు ఆ ఇంద్రియము ఆ రూపము ఒక ఒకనొక ఫోర్స్ యొక్క రూపం ఆ వెహికల్ ఫోర్స్ యొక్క ఒకనొక రూపం ఆ పేరు వాకింద్రియము అని పేరు అవి ఏం చేస్తాయి లైక్ ఫ్యాన్ ఫ్యాన్ అన్నది అది కర్మనామము తిరుగుతోంది కాబట్టి ఫ్యాన్ అనే పేరు వచ్చింది కాబట్టి ఫ్యాన్ అనే పేరు ఆ రూపానికి ఆ నామానికి సంబంధించి ఫ్యాన్ ఈ ఫ్యాన్ అనేది ప్రాణశిక్ ఎలక్ట్రిసిటీ లేకుంటే ఫ్యాన్ లేదు కానీ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ నెస్ అనేది ఏమీ అది అక్కడే వస్తుంది సమస్య ఇది ఎన్వాన్మెంట్ ఎలక్ట్రిసిటీ ఎన్వాన్మెంట్ కానీ ట్రాన్స్ఫర్మెంట్ కానీ ట్రాన్స్జెండెంట్ దగ్గరే మనం కాషస్గా ఉండాలి సాధారణంగా అది ఎవరైనా అనుకుంటారంటే ఇది ఇమ్మనంట్ కాబట్టి దాంతో కలిసిపోయి ఉంటుందని అనుకుంటారు అలా కలిసిపోయి ఉండదు ఇప్పుడు నీరుని కుండలోపం వస్తారు కాబట్టి కుండ యొక్క రూపం నీరుకి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని రాదు అలాగే ఆకాశం కొండలో ఉంటుంది జట ఆకాశం అనేది ఒక సపరేట్ అయినట్టుగా అనిపిస్తుంది కానీ సపరేట్ అవ్వదు అలాగే ఆ ప్రాణశక్తి ఉంటుంది ఆ ప్రాణశక్తి ఈ ఆపరేటర్స్ తోటి కలిసి ఒక క్రియని చేస్తుంది ఈ ఆపరేటర్స్ అంటే ఆపరేటర్స్ ఆపరేటర్స్ తో కలిసి క్రియను చేసుకోండి దాన్ని బట్టి నాకు పేరు వస్తుంది వా అని పేరు వస్తుంది ఆ పేర్లను బట్టి ఒక రూపం ఉంటుంది దానికి ఆ వాక్ అంటే వాయింద్రియానికి ఒక రూపం ఉంటుంది కాబట్టి నామరూపాలు వచ్చాయి ఈ నామరూపములు క్రియను చేస్తూ ఉంటాయి వాక్ అనే నామము దాని చేత నిర్దేశించబడే ఒక ఫ్యాకల్టీ ఇంద్రియం ఈ రెండు కలిసి నామరూపము రెండు కలిస్తే ఉంటాయి వాటిని వెడగీసి లేదు అది ఒక క్రియను ఆచరిస్తూ ఆ క్రియేటివిటీ ఫర్ రూప అనే క్రియను ఆచరిస్తూ ఉంటాయి ఈ పలుకుట అనే క్రియ ఆ వైటల్ ఫోర్స్ తో కూడి ఉంటుంది వైటల్ ఫోర్స్ ను ఆశ్రయించి ఉంటుంది వైటల్ ఫోర్స్ అనే ప్రాణము ఉంటారు దాన్ని వైటల్ ఫోర్స్ కనుక కొంచెం వీక్ గా ఉండకపోతే ఆ వాడిందే వాక్ అనేది బాగా వీక్ అయిపోతుంది కాబట్టి వైటల్ ఫోర్స్ ఆశ్రయించి ఉండి నామరూపంలో చేత నిర్వహించబడుతూ ఉండే క్రియలన్నీ కూడా ఉంటాయి నామరూపంలో చేత నిర్వహింపబడుతూ ప్రాణశిక్షణ ఆశ్రయించి ఉంటాయి ఆ క్రియలను బట్టి నామరూపాల పేర్ని మనం పెట్టుకుంటాం కానీ ఆత్మస్వరూపం నుండి మాత్రం క్రియ అనేది ఏది ఉండదు ఎప్పుడైతే ఆత్మస్వరూపం నుండి క్రియ లేదో సో ఈ నామములన్నీ కూడా ఆత్మస్వరూపానికి ఉపాధింబట్టి వచ్చిన నామములనే చెప్పక తప్పదు సస్యా ప్రాణ అభివ్యక్త వా సస్యా అంటే క్రియా ఆ క్రియ ఉన్నది క్రియ ప్రాణమును ఆశ్రయించి ఉంటుంది అక్కడ ప్రాణ సమవాయుని ఇక్కడ ప్రాణ ఆశ్రయ దానికి ఇది ఆ క్రియ ప్రాణమును ప్రాణశక్తిని ఆశ్రయించి ఉంటుంది ఆ క్రియ ఆ క్రియ ప్రకటం అవ్వాలి ఉంటుంది లోపల ఒక విషయంలో ఉంటుంది అది ప్రకటం మాట్లాడాలనే ఒక పొటెన్షియల్ ఉంటుంది అది ప్రకటమవడానికి ఒక ఇంద్రియం ఆవశ్యకమవు ఆ తథా వాయింద్రియము తిరిగి వాయింద్రియము కర్మేంద్రియము అలాగే ఇంకో నాలుగు కర్మేంద్రియాలు కూడా వాటికి కలుపుకుంటే మొత్తం పంచకర్మేంద్రియములు సెట్ సర్వేద ఉపలక్షణ ఇక్కడ మంత్రంలో వదన్ వాక్ అని ఒకటే చెప్పారు ఐదు ఉన్నాయి కన్నేంద్రియలు ఇదో ఒకటి చెప్పారు ఒకటి చెప్పా ఏంటిని చెప్పినట్ట ఒక చెప్తే ఇంకా క్లాసు ఉందనుకోస్ లో ఇక్కడ మధ్యాహ్నం ఉన్నారనుకోండి వాళ్ళందరికీ లేదా ఒకటి ఉంటాడు ఆ లేదరుతో చెప్తారు రెండు వేల కాస్ ఆరు గంటలుగా అని చెప్తారు చెప్తే అది మొత్తం ఇరవై మందికి చెప్పినట్టాయి మళ్ళీ కలిసి వాళ్ళకి బొత్తు పెట్టి పేరెంట్ పిలిచినట్టుగా పక్కన అలాగే ఇక్కడ కూడా చెప్తే ఉపలక్షణం వాస్తుతోటి తోడుగా ఉండేవి ఇంకో నాలుగున్నాయి పేరు కర్మేంద్రియము వాక్కు కర్మేంద్రియము కనుక దానికి తోడు కూడా మీరు కలుసుకోవాలి ఏకదేవీ సర్వం వ్యాకృతం అది అవ్యాకృతము వ్యాకరణము చెందినది అని మీరు ఏదైతే అనుకున్నారో అది అంతా కలిపి ఇంతేంటి నామము రూపము వాటి చేత అనువర్తించబడుతూ ఉండే క్రియాబట్టి మీరు జగత్ అంతా అది ఒక సాత్వికమైన వస్తువు అని చాలా మంది సత్యం కాదు జగత్ సాత్వికమైన వస్తువు కాదు జగత్ అంటే మూడు నామము రూపము ఆ కలిసి ఒక క్రియను ఆచరిస్తూ ఉంటాయి క్రియ ఈ మూడు కలిస్తే జగత్తు జగత ఫినామినల్ వరల్డ్ అంటారు వరల్డ్ అంటే నామరూపాలు బికాస్ ఇట్ ఈ ఫినామినల్ ఆ క్రియా అనే అంశాన్ని కూడా దాంట్లో మనం పెట్టుకోవాల్సి మూడు కలిస్తే వ్యాపరక జగత్తు ఈ మూడింటి యొక్క పొటెన్షియల్ అవ్యాకృతం ఇటు వ్యాకృతము అట్లా అవ్యాకృతమును కూడా అనుగ్రహిస్తూ ఉండేటువంటిది పరమాత్మ చైతన్యం రెండింటినీ చైతన్యమే అనుగ్రహిస్తుంది త్రయం వా ఇదం నామరూపం కర్మ వక్ష్యూ చెప్పబో ఇదం త్రయం వై ంటే నిశ్చయముగా ఈ జగత్తు ఈ మూడే నిష్కేయముగా ఈ యొక్క మూడు నామము రూపము ఆ నామ రూపముల చేత ఎవర్చే క్రియ కాబట్టి ఎవరైపోయినటువంటి జగత్తు యొక్క సారము తీసి వారే తీసి వారేసినట్టయితే జగత్ ప్రధానం చాలా గొప్పదైన అందరూ అనుకుంటారు చాలా సత్యమని అనుకుంటారు లేకపోతే లేదు అని తీసి పారేసినట్టయితే తర్వాత ఈ చేతురూపాలు ఈ ఇంద్రియములు ఇవన్నీ కూడా చాలా గొప్పవి యథార్థములు అని అనుకుంటూ ఉంటారు వాటిలో కూడా నేను స్పష్ట లేదు తర్వాత వీటితోటి చెట్టుతోటి కళ్ళతో చేసి ఉంటాయి అవన్నీ సత్యం అనుకుంటారు కూడా స్థానం ఇదంతా కూడా ప్రపంచం బయట వెళ్ళడానికి అంటే చాలా సత్యం అని అనిపిస్తుంది అంటే మనకి మీరు అన్వేషించాలి ఆ ఇన్నర్ కాన్షియస్ లో ఒక అన్వేషణను చేయాల్సి ఉంటుంది ఆ ఇన్నర్ కాన్షియస్నెస్ లో కర్మ సంస్కారం ఉంటుంది అంటే కర్మ సంస్కారం ఎలా ఉంటుందంటే నేను కట్టము నేను కర్మ చేయకుండా ఉండలేను కర్మలు చేసుకునే ఉండాలి కర్మ ద్వారా పొందే ఫలములు ఉంటాయి ఆ ఫలములు నాకు కావాలి అది ఉపయోగకరమైనది అది చర్చకులు అని ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంటుంది తర్వాత ఈ కర్మల చుట్టూ హెంపుల్స్ ఉంటాయి మఠాలు ఉంటాయి పీఠాలు ఉంటాయి ఈ కర్మల్ని ప్రమోట్ చేసేటువంటి ఆచార్యులు ఉంటారు ఈ కర్మల్ని చేయడానికి బ్రహ్మచారులను ఐదేళ్ళ కోర్చు పది ఏళ్ళ ఈ కర్మలను చేసిన వాళ్ళకి పెద్ద వయసు చూసి బాగా చేసిన వాళ్ళకి సోమయాజీ తర్వాత ఏమో అది మొదలైనటువంటి జీవితాలను ఇస్తూ ఉంటారు సమాజము గొప్ప ప్రయత్నం చేసి వాళ్ళందరినీ కూడా సత్కారం చేస్తూ ఉంటుంది సమాజంలో కేవలం ఈ కర్మల కోసం ఉద్దేశించబడినటువంటి వర్గాలు ఉంటాయి వాళ్ళ కర్మలు చేస్తూనే జీవితం అంతా కనిపిస్తూ ఉంటారు చాలా ఉంటారు బోర్డంతో వ్యవస్థ ఉంటుంది కర్మ ఇంత చేస్తే ఇదంతా కూడా సినిమా లాగా బాహుబలి సినిమా వంద కోట్లు ఐదు వేల మంది కార్యకర్తలు వాళ్ళ కళాకారులు అనిపారు ఐదు వేల పూర్వం కళాకారులు ఉంటే అది ఒక అన్డిజైరబుల్ నమ్మకంగా ఉండేది ఆ విధంగా ఇతరులు ఎవరైనా వివిధ కళాకారులు ఉంటే తర్వాత పూర్తి వాళ్ళని అనుకునేవారు సమాధి ఇప్పుడు స్టేటస్ చేయడం అంతా ఇవన్నీ ఉంటారు ఐదు వేల మంది కడాకారు వెయ్యి కోట్లు బడ్జెట్ పైగా టీవీలు అందినట్లయితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి ఒకేసారి వెయ్యి థియేటర్లలో రిలీజ్ ప్రపంచం అంతటా కూడా దానికోసం రూత్ల ఉండిపోవడం బ్లాక్ లో టిక్కెట్లు అమ్మడం దానికి ఒకే రోజుకి వంద కోట్లు ఆదాయం లభించడం ఇంత అదంతా ఆ సంగతి వాళ్ళకి తెలియదు ఆ సంగతి వాళ్ళకి తెలియాలంటే వాళ్ళు వేదాంతాన్ని చదువుకున్న వాళ్ళ నాకు ఒక సినిమా వాళ్ళు నాకు కబుర్ పెట్టారు ఎక్కడైనా ఫిలిం నగర్ రండి ఇక్కడ మీరు కబగా నేను చెప్పడం మీరే క్లాసుకి రండి తర్వాత ముందు మీరు క్లాసుకి రండి ముందు మీరు గిటా క్లాసుకి రండి శివంగా అక్కడ ఏదైనా ఒక రెండు క్లాసులు ఏదండి ఆ తర్వాత ఎప్పుడైనా నాకు మనస్ట్గా నచ్చి మీరు నన్ను భక్షిని పిలిస్తే నాకు మనసుకు నచ్చితే ఓటుకుంటే ఖాళీ ఉంటే వస్తే రావచ్చు చూద్దాం అంటే వాళ్ళు ఏమిటంటే అలా ఉంటారు అదంతా సత్యవంతంలో ఉండాలి వెళ్ళి నామరూపాలు లోక వ్యవహారంలో వస్తు ఏది సత్యము కాదు ఈ మాట మీరు ఫిల్మ్ దగ్గర వెళ్ళి చెప్పారనుకోండి ఇంకా వాళ్ళు రెండోసారి తెలవరు వాళ్ళకి వెళ్లి వాళ్ళకి ఏమని చెప్పాలంటే మీరు చాలా బాగా చేస్తున్నారు ఈ బిజినెస్ దీని వల్ల సమాజానికి చాలా కళ్యాణం కలుగుతోంది మీరు దేవుడి సినిమాలు కూడా చూస్తూ ఉండాలి ఆ దేవుడి యొక్క వృత్తాంతాలను మీరు సినిమాల కింద తీసినట్లయితే మీకు బిజినెస్ ఉంటుంది ప్రజల్లో భక్తి కూడా ప్రచారం అవుతుంది మీకు దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీరందరూ కలిసి చందాలు వేసే దేవాలయం కానీ ఆ దేవాలయంలో దేవుడికి వజ్రగాన కిరీటం మీరు పెట్టినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పాలి వాడు చెప్పేవాడు మహోత్సాహం చెప్పాలి ఇదంతా చూస్తే నాకు అప్పుడప్పుడు అనిపిస్తున్నాం అసలు మనం ఎందుకు ఈ ప్రపంచంలో ఇంకా ఇక్కడ ఎందుకున్నాం ఈ ప్రపంచం నుంచి అంతర్ధానం అయిపోయే ఉపాయాలు ఏదైనా ఉంటే బాగుంది జస్ట్ వాల్ టు హ్యావ్ రెడీ ఫిట్ టు దిస్ మనీ వర్డ్ ప్రపంచం ఒక శమం ఏ ఆత్మస్వరూపాన్ని మాంధుత్యంలో ప్రపంచం ఒక శమం అని వర్ణించారు ఆ ప్రపంచం చల్లాలిపోతే గాని ఆత్మస్వరూపము ప్రకటన ఇదంతా చెప్పబోతున్నారు ఆమ రూపం కర్మ ఇటు ఈ పరిస్థితి ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే వేదాంతులు కూడా అటు అది మారిపోయారు వీళ్ళు కూడా కన్వర్ట్ అయిపోయి వేదాంతులు కూడా కన్వర్ట్ అయిపోయి ఎందుకంటే జనతా మిథ్యా అని చెప్పినట్లయితే వీళ్ళు వేసే వేషాలకి సపోర్ట్ ఉన్నారు వేదాంతం పేరుతో వీళ్ళు వేషాలు వేస్తూ ఉంటారు పేరు వేదాంతం వేషాలు వేస్తూ ఇదంతా నిత్యాన్ని చెప్పారనుకోండి అప్పుడు నామరూపాలు నిత్యం గతిగా చెప్పినట్లయితే మన నామరూపాలు నిత్యమైన ఇంతర్ వ్యవస్థలను ఎందుకు నిర్వహించుకున్నట్లు అనే ప్రశ్న ఉపయోగింది అందుకోసం నామరూపంలో నిత్యాన్ని గతిగా చెప్పడం ఇంటే ఇక మరీ పైన రహస్యం చెప్పుకున్నట్టుగా ఆ సందర్భం నామరూపంలో మిక్స్ అండి అన్నా రహస్యంగా చెప్పే మాట ముందు ఉదాహరణ ఊరుకోవడం ఆ తర్వాత ఏదైతే ముందు తెలుసుకోవడం మిక్స్ అనే పదానికి అర్థమే మార్చి పనిచేసాను మిక్స్ అంటే అసత్యము అనురూపము కదా ఏది అనురూపము శంకర్లు అలా వాడతారు అనురూపము అసత్యము సత్య అలా వాడతారు ఇంగ్లీష్ లో మిక్స్ అంటే ఇంగ్లీష్ లో మిఫ్త్ అన్నారు మీకు ఏమైనా డౌట్ వస్తుందా డౌట్ కానీ సంస్కృతంలో ఇచ్చే అంతా డౌటే ఆ రకంగా తయారు చేశారు వాతావరణం అది సత్యము కాదు అసత్యము కాదు అని అలా చెప్పడం అసత్యం కాదు సత్యం సత్యము కాదు అసత్యము కదా అసత్యమేమో నేను అనుకుంటున్నాను ఇచ్చంటే ఎందుకంటే సత్యము కాదు అసత్యము కదా అని అన్నాం అలా చెప్పడం అలా ఉంటుందా ఇప్పుడు సత్యము కాదు అసత్యము కాదని ఉంటుందా అలా ఉండదు అయితే సత్యమో అది అసత్యం వాళ్ళు అవద్దు తుల్ప పడమరాటే తుప్పదు పడమరా కాదు అని చెప్పినట్టుగా అలా ఉండదు అన్ని సందర్భాల్లోనూ ఉండదు ఏదో చెప్పడం దానికి ఏదో సపోర్ట్ చేయడం దానికి ఏదో కొంత వాల్యుడిటీని కల్పించడం దానికి వాల్యుడిటీ కాదు మనం వేసి వేషాలకి వాల్యుడిటీ కల్పించడం మన వాహనం వీడు సంకల్పిస్తూ ఉంటారు మన్వామహ సంకల్పిస్తూ ఉన్నప్పుడు దానికి మనహాని పేరు ఈ మనహాని పేరు ఎక్కడి నుంచి వచ్చింది మమ్ముతే మనహ అనే తాతూ విగ్రహ వర్షం సంకల్పిస్తున్నాడు కనుక మనహ కాబట్టి ఆ మనహా అనేది కర్మనామధేయము అది ఆ చేసిన పనిని బట్టి వచ్చిన పేరు తప్ప అంతకంటే లేదు జ్ఞానశక్తి వికాసానం సాధారణం కరణం మన ఇప్పుడు ఈ ఆత్మస్వరూపం నుంచి ప్రకటమయ్యేటువంటి శక్తులు రోజు ఉన్నాయని అనుకున్నాం క్రియాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి వికాసముల కర్మేంద్రియములలో కర్మేంద్రియముల చేయంలో తెలుసు క్రియలు జ్ఞానశక్తి వికాసములు జ్ఞానశక్తి వికాసం అంటే అది ఇది వికాసం ఒక ఎక్స్పాన్షన్ జ్ఞానశక్తి యొక్క ఎక్స్పాన్షన్ ఏ రూపంగా ఉంటుంది జ్ఞానేంద్రియంలో రూపంగా ఉంటుంది అయితే మొట్టమొదటి మనస్సు రూపంలో ఉంటుంది జ్ఞానశక్తి యొక్క ఎక్స్పాన్షన్ లో మొట్టమొదటి మనస్సు అంటే మొట్టమొదట కాదు జ్ఞానశక్తి వికాసం చెందితే ఏ రూపంగా వస్తుంది చూపు దీనికి శక్తి రసమేంద్రియ శక్తి రుచి శక్తి స్పర్శ శక్తి ఐదు జ్ఞానేంద్రియములు ఉన్నాయి ఈ ఐదింటి వెనుక ఐదింట్లో సమానంగా పార్టిసిపేట్ చేస్తూ ఈ ఐదింటి వెనుక ఉన్నటువంటి అంతరింద్రియము మనస్సు ఈ ఐదు వాహ్యేంద్రియములు కాబట్టి సాధారణం కారణం మన మనుకే అనే పురుషస్సు కట్టాసన్ మన్వానో మనహ మనకే ఇచ్చి ఆత్మయే మనహ అన ఆత్మయే మన సంకల్పము చేస్తున్నదై మనహ అనే పేరుతోటి వ్యవహరింపబడుతూ అది అనే విధంగా ప్రణాళిక సో మాట వలసం మనం మనహాని అంటున్నాము ఆత్మలే ఆత్మే జ్ఞానశిక్ష్టి రూపంగా ప్రకటమై సంకల్పం చేసిన సందర్భంలో మనం మనహ మనహ అని అంటున్నాము ఇప్పుడు బాగుంటే సంకల్పిస్తోంది ఇది మనహ అని నిష్పత్తి ఓకే చూపు వీరికి మొదలుగు విజ్ఞాన శక్తి యొక్క వికాసములన్నింటికి మనస్సు సమానముగా ఉపకరణము అవుతూ ఉన్నది అంతరింద్రియమౌలం అవుతుంది అన్నింట్లో సమానంగా అవుతుంది ఏదైనా కదా మనస్సు ఆత్మ మననము చేయించున్నది ఓకే సో అనే మమ్మల్ని నేను ఆత్మ చైతన్యము సంకల్పిస్తోంది అలా అనుకోండి ఇదంతా కూడా ఉపాధి నిబట్టి వచ్చింది యథార్థంగా సంకల్పిస్తోంది అంటే ఉపాధిని బట్టి మా ఆత్మ చైతన్యము సంకల్పిస్తోంది దేనితో సంకల్పిస్తోంది మనస్సుతో సంకల్పిస్తోంది కావున హిరణ్ జగద్భుని రూపముగా ప్రకటనైన ఆత్మ కర్తయ్యై మనను చేయించుకున్న కారణముగా మనస్సుని పిలవబడుతున్నది మనస్సులో హిరణగద్భుమి మనహ అని ఒక ఒకటేషన్ ఒకటి కలరు బలధార్మిక స్థితిలో ఉన్నాయి లింగం మనహ అంటే మననము చేయించున్న వాడై ఆ పరమాత్మకు లింగ శరీరముగానున్న హిరంగదర్భుడు అని అర్థం అంటే ఏమిటి మీరు వ్యక్తిలో ఇదే విషయాన్ని మీరు అన్వయించుకుని దాన్ని మీరు బ్లోక్ చేయటం సమష్టికి అన్వయించాలి కాబట్టి ఆ పరమాత్మ పురుషుడైనాడు పురుష అంటే హిరంగ గర్భుడు పురుషుడైనాడు పురుషుడయ్యేటంటే ఏమిటి సమష్టి విజ్ఞాన శక్తి ఉపాధి కలగలవాడు అయినా సమష్టి విజ్ఞాన శక్తి ఉపాధిగా ఉన్నవాడై ఆయన ఆ సమష్టి సమష్టి మనస్సుతోటి మనమని చేస్తున్నాడు సమష్టిగా ఆయన ఏమనుకుంటాడంటే సృష్టిని చెయ్యాలి అనుకుంటాడు అది సంకల్పము అది మనస్సు అది సమష్టి మనస్సు యష్టి మనస్సు కాదు కానీ ఎష్టి మనస్సు సైజ్ డిఫరెన్స్ సమస్య యస్ పరస్పరము కలిచిగా ఉంటాయి కానీ ఇక్కడ ఆ పురుష శబ్ద ప్రయోగం చేత ఇక్కడ పురుష అంటే హిరణ్య గర్భుడు కానీ హిరణ్య గర్భుడికి ఏది అనుభవిస్తుందో అని మీకు కూడా అనుభవిస్తుంది అది మనస్సునే ఉపాధిని ప్రవేశిస్తే సంకల్పం చేస్తూ ఆ సంకల్పానికి కర్తను నేను అని మీరు అనుకుంటారు అనుకునే ఒక పరిచ్ఛన్నమైన వ్యక్తిగా మిమ్మల్ని మీరు స్వీకరిస్తూ ఉంటారు ఆ సందర్భంలో మీరు కర్త అనబడతారు వాస్తవంగా మీరు ఆత్మస్వరూపులే కానీ మనస్సు అనే ఉపాధితో కలిసి సంకల్పము అనే చేష్టము చేయటం ద్వారా మీరు కర్ట్ అవుతూ ఉంటారు ఇదే నేను సమస్యలో తీసుకుంటే హిరంగి గర్భుడు కర్ట్ అవుతూ ఉంటాడు కాని కర్మనామీ సో ఈ ప్రాణము వాసు మనస్సు శ్రోత్రము ఇవన్నీ పనిచే విషయం చూసారా ఆయా ఆయా చేష్టలను బట్టి వచ్చిన పేర్లు ఈ పేర్లన్నీ కూడా కర్మనామములు కర్మని బట్టి వచ్చిన పేర్లు సో ఇప్పుడు ఈ నామములు నామకరణంలో ఉండే ఇబ్బందులు అన్ని కాదు నామకరణం చేస్తే ఏమవుతుందంటే దాని లేని ఒక అనొక సత్యాన్ని దానికి అట్టకట్టడం తర్వాత కర్మనామంతో మొదలుపెట్టి దాన్ని జన్మ చేయపెట్టడము ఇప్పుడు బ్రాహ్మణ ఉంది కర్మనామం బ్రహ్మ అధీతే బ్రాహ్మణ బ్రహ్మ శత్రుడు మీద ఒక పరిచయం వచ్చి అదే అనా అవుతుంది ఆదుర్ధయి బ్రాహ్మణ అవుతుంది బ్రహ్మ అధీతే బ్రహ్మ అంటే కదా వేదలు అధ్యయనం చేస్తున్నారు అనే అర్థంలో బ్రాహ్మణహారం మాట వచ్చారు కర్మనామము కానీ కర్మనామం కాస్త ఏమైంది జన్మనామం జరిగారు స్టేటస్ ఏదైనా స్టేటస్ కోసము బ్రాహ్మణహాన్నం ఏదైనా చిట్టాలు అనుకోండి బ్రాహ్మణుని తిట్టి పెట్టవచ్చు అలా కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు తమిళనాడు లాంటి చోట్ల తిట్టి పండుకొని అందులో పార్టీ కూడా పెట్టారు కాబట్టి ఈ ఇటు కర్మనామాన్ని జన్మదిన మార్చి పారేయటం వాస్తవంలో కర్మనామము కర్మనామములు ఇవన్నీ ఈ ప్రాణము వాక్కు ఈ ఇత్యాదులన్నీ కూడా కర్మనామములు ఈ కర్మ దేని వల్ల వస్తుంది ప్రాణశక్తి వల్ల వస్తుంది కొన్ని కర్మలు ప్రాణశక్తి వల్ల వస్తాయి మాట్లాడటము మొదలైన కర్మలు మరి కొన్ని కర్మలు సంకల్పించుట ఇత్యాదులు విజ్ఞాన శక్తి నుంచి వస్తాయి ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చే రెండు శక్తులు ఒకే మూలం నుంచి వచ్చాయి ఆ మూలం ఏమిటి ఆత్మ అంటే వీటన్నింటినీ తీసుకెళ్ళి ఆత్మచైతన్యానికి ఉపాధి చేసి పాలేయండి ఆత్మయే విజ్ఞాన శక్తి వికాస రూపముగా సంకల్పించున్నదై మనహా అనబడుతోంది ఆత్మయే ప్రాణశక్తి వికాస రూపముగా పలుకుతున్నదై వాక్ కనబడుతున్నది ఇన్ని పేర్లు ఆత్మశక్తి మీద పడేశాయి ఈ పేర్లని ఎక్కడి నుంచి బట్టి ఈ శక్తుల యొక్క వికాసంగా వచ్చేటువంటి చేష్టలు ఏవైతే ఆ కర్మాలని పట్టుకుని వాటిని బట్టి ఈ పేర్లకి తీసుకొచ్చి పెట్టారు కారణమా నా ఇవన్నీ ఆత్మకి పెట్టుకున్న పేర్లే అయితే ఈ పేర్లలో ఏ ఒక్క పేరు అయినా ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్పేదిగా ఉందా లేదు కానీ అన్ని ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్పాయా అది కర్మనామాన్యేవా నాకు వస్తుమాత్ర ఇవన్నీ కర్మని బట్టి పేర్లు పెట్టుకున్న పేర్లే తప్ప ఆ వస్తువు ఏది కదడ చేసే పనిని బట్టి వచ్చిన పేర్లే తప్ప ఆత్మ యొక్క చిన్మాత్ర స్వరూపము అని చెప్పేటువంటి పేర్లు మాత్రం కావు చిన్మాత్ర స్వరూపాన్ని తెలుగును చేసేవి ఇప్పుడు శంకరబాబు స్వామి యొక్క అష్టోత్తర శతనామా ఎవరు సహస్రం పెట్టలేదు ఇంకా ఎవరు అసంతో అష్టోత్తర శతనామాలు చూస్తే వాటిల్లో ఆ పేర్లకి శంకరాచార్యు భాష్యాల్లో చెప్పిన దానికి ఆయన యొక్క స్వరూపానికి ఏమి సమస్య అంతా వికారంగా ఇంకో దానిలో పడిపోతూ కాబట్టి ఇక్కడ అలాంటి పరిస్థితి కాదు ఇక్కడ ఆ కర్మనామములు ఆ వ్యవహార స్థితిలో ఆత్మచైతలు సంబంధం కలిగి ఉన్న కర్మనామములు ఉపాధిపల్పములైన కర్మనామములు మరి కల్పించే కల్పించినవి జగత్ కల్పనలో భాగంగా వచ్చినవే తప్ప కల్పన లోపల కల్పన అనేది లేదు ఇక్కడ అంటే కొంత లాజికల్ గా వచ్చే పేర్లు సృష్టి చాలా లాజికల్ గా ఉంటుంది అయినా కూడా ఇది ముఖ్య ఎప్పుడు కూడా ముఖ్య చాలా రాజికల్ గా ఉంటుంది అది రాజికల్ గా లేకుంటే అది సత్యమనే భ్రమ పడుకుంటుందా మనకి అది మనం సత్యమైన భ్రమ పడేంత రాజికల్ గా ఉంటుంది కాబట్టి ఆత్మ యొక్క పూర్ణ స్వరూపాన్ని యార్థ ఆత్మానికి చెప్పలేవు కాబట్టి ఆత్మ యొక్క పూర్ణ స్వరూపాన్ని ఇవి ప్రకాశింపజేయలేవు అని అంటున్నాను సో ఈ పేర్లు ఉన్నాయేవి నటి వస్తు మాత్ర కేవలం మాత్ర కేవలం వస్తువు చిడ్వస్తు ఆత్మ దానికి సంబంధించిన పేర్లేమి కానీ కాదు అత నృత్నాత్మ వస్తువ్యోత భవద్యోగకములు అంటే ప్రకాశింపజేసేది కావు దేన్ని పూర్ణమైన ఆత్మ వస్తువును ఆత్మాని యథార్థతత్వం ఏదైతే వస్తువు అంటే యథార్థమైన అంటే పూర్ణమైన ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేసేది కావు ఇది ఈ బుక్ అని పరిచయం చేస్తాం ఇప్పుడు యక్షకు వెళ్తే అని వేది అప్పుడు ఏమవుతుంది మీరు కుక్కరి పరిచయం చేస్తారు ఆ వ్యక్తి యొక్క పూర్ణ తత్వాన్ని అది ఆ పరిజయం జోటకం చేస్తున్నా ప్రకాశింప చేస్తున్నా చే అలాగే ఇంకో వాళ్ళ విడికి వెళ్ళడం సాంఘీవి దండం పెట్టి మా డ్రైవర్ అండి మీ పరిజయం చేస్తుంది దానివల్ల అతగాడి యొక్క యథార్థ స్వరూపం ఏదైతే ఉండదో అది దాన్ని ప్రకాశింపజేయమే చేయ అతను చేసి పనిని బట్టి వచ్చేటువంటి అలాగే ఇప్పుడు మీరు యువ్ ఇమాజిన్ ఒక సొసైటీలో దట్ ఈస్ ది డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పని అయినా కూడా పవిత్రమైనదే మంచిది అవసరమైనది అటువంటి సందర్భంలో వీడి డ్రైవర్ వీళ్ళ కుక్కర్ పనిచేయం అది అన్ని వ్యక్తి యొక్క స్థాయికి తక్కువ చేసి ఇస్తారు అది అక్కడ అమెరికన్ సొసైటీ అక్కడ మీరు షేఫర్ పనిచేయం చేస్తే దాంట్లో తప్పనివ్వడం అనుకో ఆ ప్లీజ్ టెక్స్ అంటాం తప్ప అక్కడ వెయిట్ అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆల్ ఆల్ లేబర్ ఈస్ డిజీజ్ అలా ఉంది యాజ్ జపాన్ లో కూడా అంటే జనరల్ మేనేజర్ తర్వాత వర్కరు వాళ్ళు ఒకే టైంలో భోజనం చేసుకోవాలి ఇక్కడ మన దగ్గర కుక్ కిచెన్ ఉంటుంది ఫ్యాక్టరీ లో ఫుడ్ అందరికీ సమానంగా తయారు చేస్తారు కానీ ఆఫీసర్ బయలు పెడతారు వర్కర్ సిక్ చేతారు వాళ్ళు సెపరేట్ చేసి లేకపోతే ఈ మత్కర్సీ ఆఫీసర్ వర్గం మొత్తినా మొత్తుతారనే ప్రమాదం కూడా కరెక్ట్ ముఖ్యంగా స్ట్రైతులు విభులు ట్రైడ్ యూనియన్లు బియ్యం కాబట్టి భోజనం చేసుకుండగా వాడికి అందరిలో నీళ్లు పోసేసినా అలాంటి కూడా ఉంటాయి కాబట్టి ఇటువరూ ఉంటుంది అది కేవలము ఒక స్థాయిని వీళ్ళు చేస్తున్నారు పై వాళ్ళు అన్యాయం చేస్తున్నారని చెప్పడానికి కూడా వీళ్ళు ఇచ్చే కరెక్ట్ సొసైటీ అయినప్పుడు కరప్షన్ వీళ్ళు ఇప్పుడు లేదా మీరు వర్కర్స్ ఆఫీస్లో కూర్చొని తీసుకొచ్చి కూర్చోండి భోజనం పెట్టేశారు అనుకోండి వారం రోజులు బాగానే ఆస్తుంది అక్కడ పని చేయకపోతే వాడికి ఏదైనా సరిగ్గా పనిచేయడం ఇవ్వడం పనిచేయించే ప్రయత్నం చేస్తే లంచ్ టైంలో చూసుకోండి సంగారం లంచ్ టైంలో రెండు తీర్చుకొని తీర్చుతాడు కాబట్టి ఈ సొసైటీ హెల్త్ ఇంటర్నల్లీ కరప్ట్ సిస్టమ్ లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి ఆత్మ వస్తు అవధ్యూత కాదు ఇప్పుడు ఈ సొసైటీని ఓవర్ నైట్ చేంజ్ చేసేయాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం డివీట్ నెక్స్ట్ అగ్రి అవ్వడం ఇది చేంజ్ చేయడం సాధ్యం కాదు అనే నెగిటివ్ ఫీలింగ్ ఆయన ఎగ్రీ అవ్వడం అసలు ఇట్ కెన్ బి టన్ అండ్ ఇట్ విల్ బి టన్ ఫస్ట్ టైము ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము చేస్తున్నారు ఈ ప్రయత్నం ఇంతకు ముందు ఇటువంటి ప్రయత్నాన్ని ఈ లెవెల్లో చేశాడు చేసిన ఒప్పు చేశాడు ఇంకా బేసిక్ లెవెల్లో పైకి తీసుకొచ్చే ప్రయత్నం నేనే చేస్తున్నాను చేతనే మరి వీళ్ళు నేను అప్పు వచ్చేసేవాళ్ళు ఉంటారు ఎందుకంటే కరప్ట్ సిస్టమ్ పైకి వచ్చిన వాళ్ళు చాలా ఉంటారు వాళ్ళ జాన్ అడ్వాంటేజ్ ఉంది కరప్ట్ సిస్టమ్ ఇప్పుడు ఈ కరప్షన్ మీరు మైనస్ చేసి బాగా వస్తే వాళ్ళందరూ కొనక్ చేస్తారు సో వాళ్ళు పెట్టడం ప్రారంభిస్తారు వాళ్ళు బాగా ఉన్నత స్థానాల్లోకి వచ్చి నేను తీసుకోండి ఇప్పుడు గట్టి ఇంకుబాటు ఇప్పుడు అయితే ప్రజలు పట్టించుకుంటున్నట్టు కనపడరు అదొకటి చేయడం ఇదంతా సైడ్లైనా మళ్ళీ మైండ్ లైన్ లోకి వస్తూ ఉంటాం అక్కడ మంత్రం పూర్తడు ఆత్మేత్యేసీత అత్రే సర్వేకంభి ఇక్కడికి వచ్చాం చాలా ఇంపార్టెంట్ ఈ పైన చేసిన చర్చ కంటకి బలం ఏమిటంటే ఆత్మేత ఉపాసీత మీరు ఉపాసన చేయండి ఆత్మస్వరూపమును అనుభవమును తెచ్చుకుంటూ ఎట్లుని చాలా మంది విద్యార్థులు అడుగుతూ ఉంటారు సరే అడిగినప్పుడందరూ ఎట్లా సమాధానం ఇప్పుడు కవిద్యాస్ లాంటి వాడు ఏమంటాడంటే అది ఒక క్షణంలో నీకు అనుభవానికి వస్తుంది దీనికోసం ఎప్పటి ఎనభై చక్కర్లే అంటే శంకర్లు కూడా అలాగే చెప్తారు అందరూ మహాత్ములందరూ లాగే చెప్తారు క్రమ మహర్షి దగ్గరికి వెళ్ళి మాకు ఆత్మ దూరం అయిపోయిందండి దగ్గర అయ్యే ఉపాయాలు ఏమిటో చెప్పండి అని అడుగుతాను అడిగితే అసలు ఆత్మ నుంచి నువ్వు దూరం అవ్వగలవా ఆత్మ దూరం అవడం అన్నది సంభవమేనా అని ఫండమెంటల్ గా ఆ అప్రోచుని కొట్టిపడీ నువ్వు ఆత్మకు ఎప్పుడూ దూరంగా తెలియలేవు ఎందుకంటే నేను అనే అనుభవం అది ఆత్మస్వరూపం నుంచి వచ్చిన అనుభవం లేదు ఇప్పుడు నీళ్లు స్థల స్థల స్థల స్థలం మరుగుతున్నాయి ఆ నీళ్లు అగ్నికి దూరం అయ్యాయి అంటే ఎక్కడ ఉంటుంది అగ్నికి దూరం అయితే సల సల స్థల స్థలం మరగడం ఉంటుందా ఉండదు ఆ సౌండ్ సమస్థల సౌండ్ వస్తువులతో ఎగిరి పడుతుంది వేడికి ఆగులు ఆ నీటిని పట్టుకుని ఓ నీరు నీవు అగ్నికి దూరమయ్యావు అని అంటే లేకపోతే నీళ్ళు అడుగుతుంది నేను అగ్నికి దూరమైనాను అగ్ని చేసుకునే ఉపాయం అంటే మనం ఏమని చెప్తాం అదే లేదు నువ్వు అగ్నికి దూరం కానే లేదు అగ్నికి దూరమైన పక్షంలో ఈ స్థల స్థల స్థల అనేది ఎక్కడి నుంచి వచ్చింది అదేవిధంగా ఇది రమణమోహర్షి ప్రశాంతమే అదేవిధంగా నువ్వు ఆత్మస్వరూపానికి దూరం కాలేదు దూరమయ్యా నువ్వు నొప్పుని ఆత్మా సవిజ్ఞేయ్య పాంధుత్యంలో అదే ఆత్మ దాన్ని తెలుసుకోవాలి అని సవిజ్ఞేయ అంటే శంకర్లు ఏమన్నా వస్తారంటే భూత పూర్ణ గత సవిజ్ఞేయడం రాస్తారు అంటే వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకముందు ఏమనుకున్నాడంటే ఆత్మ నాకంటే దూరంగా దాని దగ్గరికి తెచ్చుకుని నేను ఇంతవరకు ఇప్పుడు తెలుసుకోలేకుండా ఉన్నాను దాన్ని అని వీడు అనుకున్నాడు అజ్ఞాన కాలంలో ఆ ఉద్దేశంతో ఆ అజ్ఞాన కాలంలో వీడి యొక్క అనుభవం ఏదైతే కలదో దాన్ని మీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని చెప్పారు